జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృన్ విధి సీత సాదీమధిపతాశివమా శంకరాచార్యసమాన్స్ రాచార్యపే గురు పరపరా ద్రం కృష్ణుయామదేవాద్రం పశ్యేజత్రిరైరంగైస్తునూతస్తిన వృద్ధశ్రవాి పూషా విశ్వేదాస్తినస్తాక్షోరిష్టనై స్తిన దాత ఓం శాంతి శాంతి శాంతి జ్ఞానే జ్ఞేయ క్రమేణ విదితే స్వయం సర్వ్ఞత మహాధయ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అదొక పాయింట్ జీవుణ్ణి ఈశ్వరుని కంటే వేరుగా నిలబెడుతుంది ఈశ్వరుడు సర్వజ్ఞుడు నేను అల్పజ్ఞుడా సర్వజ్ఞుడంటే అర్థం ఏమిటి ఈ సర్వము తెలుసున్నవాడు ఈ సర్వము అంటే ఏ సర్వము ఈ సర్వమని అంటున్న వాడి యొక్క చైతన్యంలో ప్రకాశించే సర్వమేనా కాదా కాబట్టి వీడి జాగ్రత్త అవస్థలో అంతర్గతమైనదైనా ఆ సర్వము కొన్ని స్వప్నాన్ని కూడా కలుపుకోండి సుశుప్తిని కూడా వేసుకోండి అభావాన్ని మాత్రం ఎందుకు తోసిపుచ్చాలి ఆ సర్వంలో అభావాన్ని కూడా కలుపుకోండి కాబట్టి మీ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలలో అంతర్గతంగా ఉండేదే సర్వము అంటే ఇంకంతకంటే వేరే సర్వమే ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఏ విషమమైన ఘట్టం వేదాంతంలో జ్ఞానము కంటే భిన్నముగా జ్ఞేయము ఉండకాలదు సర్వము అంటే అది జ్ఞేయము అది జ్ఞానం కంటే భిన్నంగా ఉండలేదు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉంటే సర్వము లేదు నేను లేదు ఏమండి నిద్రలేస్తాడు నిద్రలేస్తే ఆ చైతన్య ప్రకాశంలో ఒక టోటాలిటీని భావన చేస్తాడు ఈ సర్వము అని భావన చేస్తాడు భావన చేసి ఆ సర్వము తనకంటే భిన్నంగా ఉంది ఎందువల్ల ఆ సర్వంలో నేను ఒక చిన్న భాగమునై ఉన్నాను అని డివైడ్ చేసుకుంటాడు కాబట్టి మనస్సులో ఉండే అజ్ఞానం కారణంగా ఒక సర్వాన్ని సృష్టించి ఆ సర్వంలో ఒక పర్టికులర్ దేహంతో తధాత్మ్యాన్ని చెంది ఈ దేహము నేను తనను తను సృష్టించుకున్న సర్వం తనను విడదీసుకుని తను సృష్టించిన సర్వం తనను విడదీసి సో ఇదిగో సర్వమున్నది నేను ఇక్కడ విడిపోయి ఉన్నాను నేను చిన్నవాడిని అల్పుడను అని నిశ్చయించుకుని చుట్టూ సర్వాన్ని చూసి ఆ సర్వంలో ఒక సిమెటరీ ఒక ఆర్డర్ ఇత్యాది లక్షణాలను కొన్నింటిని పరికించి వాటిని కూడా వీడే భావిస్తాడు సిమెటరీ ఆర్డర్ అనేది కూడా వీడే భావిస్తాడు ఆ సర్వంలో ఒక కారణకార్యభావాన్ని కూడా భావన చేసి అలవాటు ప్రకారంగా ఆ హ్యాబిట్ని బట్టి ఆ వాసనను బట్టి ఆ విధంగా భావన చేసి ఈ సర్వము కార్యము దీనికి కారణం ఎక్కడో వేరే ఉన్నది అని ఆ కారణానికి దేవుడిని పేరు పెట్టి ఈ విధంగా వీడు ఆత్మస్వరూపం కంటే వేరుగా ఒక దేవుణ్ణి నిలబెడతాడు ఆ దేవుడు సర్వము తెలుసున్నవాడు నేను అల్పజ్ఞాను వీడు అనుకుంటాడు కానీ ఎప్పుడైతే మహాధియ తన స్వరూపము అల్పము కాదు అని తెలుసుకుంటాడో ఏది సర్వమో అది తన ఉన్నది అని నిశ్చయించుకోగలుగుతాడో అప్పుడు ఆ సర్వజ్ఞుడు తానే అయి ఉంటాడు కాబట్టి ద్వైతులు అద్వైతానికి ప్రతికూలంగా ఉండే కొన్ని అంశాలని పట్టుకుంటారు వాళ్ళకి చాలా ఆట పట్టు ఇవి దేవుడు సర్వజ్ఞుడు జీవుడు అల్పజ్ఞుడు అవునంటావా కాదంటవా అని అదేదో గట్టి పాయింట్ ఒకటి పట్టుకున్నామని ద్వైతులు అలాగే జగత్సృష్టి స్థితి లయములు వాటికి జగద్వ్యాపారము అని పేరు ఆ జగద్వ్యాపారం జీవుడే చేస్తాడా ఈశ్వరుడు చేస్తాడా అని ఇంకొక ఆటపట్టు జగద్వ్యాపారాన్ని జీవుడు చేయలేడు ఈశ్వరుడే చేస్తాడు అని ఒక నిర్ణయము దానికి ఒక సూత్రాన్ని ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తారు మీరు తీసి చూడొచ్చు మీకు ఒప్పుకుంటే బ్రహ్మసూత్రాల్లో ఉంది ఎక్కడో లేటర్ పార్ట్లో ఉంది జగద్వ్యాపార వద్యం అని ఒక సూత్రం ఒకటి తీసి చూస్తే తెలుస్తుంది మీకు లేకపోతే మనమే చూద్దాం ఎప్పుడో సో ఇవి ద్వైతులకు ఆటపట్టైనటువంటి పాయింట్స్ అనమాట ఆ పాయింట్స్ని రెండింటినీ సర్వము వేరుగా లేదు సర్వజ్ఞత కూడా ఈశ్వరుని కంటే వేరుగా లేదు అని సర్వాన్ని ఈ రెండు ఆటపట్టు వంటి ఆ విషయాలను రెండింటినీ కూడా తిరస్కరించారు ఈ శ్లోకంలో అందాము నహీ పరమార్థవిదా జ్ఞానోద్భవాభవ స్థా థా అన్యాం ప్రవాదుకా ఇప్పుడు ఇతరులైన ప్రవాదుకులకు అంటే ఈ ద్వైతులకు తాను తనకంటే భిన్నంగా ఉండే అనాత్మ అనే విభాగం స్పష్టంగా ఉంటుంది తర్వాత అనాత్మలో కొంత అంశం మాత్రమే తాము తెలిసి మిగిలిన అంశములను తాను తెలియకుండా ఉన్నామని వారు తర్వాత సర్వజ్ఞత్వం ఉండదు ఎందుకంటే ఘటజ్ఞానం ఉన్నప్పుడు పటజ్ఞానం ఉండదు పటజ్ఞానం ఉంటే పుడ్య జ్ఞానం ఉండదు ఆ రకంగా వీడికి ఏదో ఒక జ్ఞానమే ఉంటుంది మిగతా జ్ఞానాలు ఉండవు ఆ సమయంలో కాబట్టి సర్వజ్ఞానము వీడికి సంభవమే కాదు మరి అయితే దేవుడికి ఎలా ఉంటుంది ఆయన గత జ్ఞానం ఒక జ్ఞానం గుజ్య జ్ఞానం అన్ని జ్ఞానాలు ఉంటాయన్నమాట ఆయనకి పిచ్చెత్తిపోతున్న అలా ఉంటాయి దేవుడికి కూడా అన్ని అన్ని సమయంలోనూ అలా ఉంటే హీ విల్ గో క్రేజీ పాయింట్ ఈజ్ నాట్ దాట్ అన్ని జ్ఞానం ఇప్పుడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అంటే మొత్తం మ్యాథమెటిక్స్ అంతా అలా గిరగిర తిరిగేస్తూ ఎప్పుడూ అన్నీ అలా తిరిగేస్తూ ఉంటాయనా బైనామియల్ మైల్టినామియల్ మరోనామియల్ అన్ని తీరంస్ అలా తిరిగిస్తూ ఉంటాయన్నా అదే అదే జ్ఞానం ఉంటాయి మ్యాథమెటిక్స్ జ్ఞానం ఉందంటే అది కాదు పొటెన్షియల్ ఏదైనా తెలుసుకునే పొటెన్షియల్ ఉంటుంది ఆ శక్తి ఉంటుంది కానీ అన్ని జ్ఞానాలు అన్ని సమయాల్లో ఉంటాయని అభిప్రాయం కాదు ఆ శక్తి గలవాడు ఈశ్వరుడు సర్వమును తెలుసుకునే శక్తి కలవాడు ఈశ్వరుడు ఆ శక్తి వీడికి లేదు అని వాళ్ళ సిద్ధాంతం ప్రవాదుకుల యొక్క సిద్ధాంతం అది అది ఆ ప్రవాదుకులకు వాళ్ళ ఆ సిద్ధాంతానికి బేసిస్ ఏమిటంటే జ్ఞాన ఉద్భవ అభిభవములు ఉంటాయి అంటే ఒక జ్ఞానం పుడుతుంది ఈ జ్ఞానం పుట్టుతుంది కొంతసేపు ఉంటుంది తర్వాత పోతుంది జ్ఞానమునకు పుట్టుక నాశము రెండింటినీ వాళ్ళు స్వీకరిస్తారు పైగా ఆత్మ మనస్సంయోగే జ్ఞానం ఉత్పద్యతే అని కూడా ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు ఆత్ వాళ్ళు ఏమంటారంటే ఆత్మ జడము అంటారు ఈ జడమైన ఆత్మకి మనస్సుతోటి కార్కికులు అలా మాట్లాడతారు కన్యూ బిలీవ్ ఇట్ ఆత్మజడము అని వాడు ఆత్మస్వరూపుడై ఉంది ఆత్మజడము అని అంటాడు ఈ జడమైన ఆత్మకి మనస్సుతో సంయోగం కలిగినప్పుడు జ్ఞానము పుట్టుము వాళ్ళు ఆరంభవాదు ప్రతీది పుడుతుంది ఏది పుట్టదు ఇది టూ ఎక్స్ట్రీమ్స్ ప్రతీది పుడుతుంది జ్ఞానం కూడా పుడుతుంది ప్రతి జీవుడు పుడతాడు క్రియ పుడుతుంది క్రియ పుడుతుంది అన్నీ పుడతాయి కాబట్టి వాడికి వాడి యొక్క సిద్ధాంతంలో జ్ఞానం పుడుతుంది దిత్తుతుంది జ్ఞాన ఉద్భవ అభిభవములు ఉంటాయి తర్వాత అనాత్మ యొక్క జ్ఞానమే జ్ఞానమే కావాలంటే అనాత్మ యొక్క జ్ఞానము అది భిన్న భిన్నంగా ఉంటుంది పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఈ అనాత్మ జ్ఞానమును అనాత్మనంతనూ తెలుసుకోగలిగేటువంటి ఈ సర్వము జగత్తు సర్వము సత్యము అనాత్మంటే జగత్త కదా దీన్నంతనే తెలుసుకునే ఈశ్వరుడు ఆయన సర్వజ్ఞుడు అని ఈ విధంగా వాళ్ళు అంటారు ఈ రకమైనటువంటి జ్ఞానము యొక్క పుట్టుట గిట్టుట అనాత్మ సత్యముట ఇదంతా కూడా ఈ ప్రవాదికుల యొక్క భావజాలము కలదో అది సరికాదు ఆ పరమార్థమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడికి జ్ఞానమునందు పుట్టుక దిట్టుట అనేవి ఉండవు తర్వాత సర్వము మిథ్యారూపం కనుక ఆ మిథ్య ఇంత ఇంత మిథ్య గొప్ప అంత మిథ్య గొప్ప ఇంత మిథ్య వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఇప్పుడు ఏదో అన్నారు అప్పాలు మడత అప్పాలు అని అన్నారు ఏదో అలాంటివి ఇంకొకటి కూడా ఉంది ఉపవాసం ఉండి పలహారం చేశాడు ఏమిటి పలహారం చేశాడు మడతప్పాలు పలహారం ఎన్ని పలహారం చేశాడు అంటే ఈయన ఒక డజన్ పలహారం చేశాడు ఆయన రెండు డజన్లు పలహారం ఏమిటి వాటి డిఫరెన్స్ ఇచ్చిన ఏదైనా డిఫరెన్స్ ఎందుకంటే అది అలాంటిదే ఇంకొకటి కూడా ఉంది మడతప్పాలాంటిదే ఇంకొకటి కూడా ఉంది అంటే ఏమీ లేదని అర్థం అది హులక్కి ఏమీ లేదు అటువంటి ఏమీ అటువంటి శూన్యము అటువంటివి దానికో పేరు పెట్టి అలాంటివి ఇప్పుడు వంధ్యాపుత్రుడు ఇద్దరు ఉంటేనేట నలుగురు ఉంటేనేట అరవై వందల మంది ఉంటేనే లేదన్నది అలాగే కాబట్టి సర్వము మిథ్యా ఉండగా సర్వజ్ఞత్వానికే అల్పజ్ఞత్వానికి భేదమే ఉంటుంది తర్వాత ఈశ్వరుడు సర్వము తెలుసున్నవాడు నేను అల్పజ్ఞుడను అని వీడు తెలుసుకుని వీడు అంటున్నాడా లేకపోతే ఈశ్వరుడు వచ్చామని చెప్పాడా వీడే అంటున్నాడు కదా కాబట్టి తన ఎందు ఈశ్వ అల్పజ్ఞత్వాన్ని వీడే ఆరోపించుకున్నాడు తనకంటే భిన్నంగా ఈశ్వరుణ్ణి నిలబెట్టి ఆయన ఎందు సర్వజ్ఞత్వాన్ని వీడే ఆరోపించాడు చూడండి యద్భావం తద్భవతి ఇది ఒక కఠోరమైన సత్యం ఈ సత్యాన్ని ద్వైతులు అర్థం చేసుకోలేరు మీరు ఏది భావిస్తే అది అవుతారు నేను కింకరుడను అని పదిసార్లు అనుకుంటే మీరు కింకరుడు అయిపోతారు నేను అయోగ్యుడను అని పదిసార్లు అనుకుంటే అయోగ్యుడుగానే ఉంటాను అల్పుడను అనుకుంటుంటే అల్పుడుగానే ఉంటాం స్వామి రామతీర్థమన్నారంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు వాళ్ళ దగ్గర మనం బానిసలుగా బతికాము అని అంటారు కదా స్లేవరీ అని దానికి కారణం ఏమిటంటే ఓ దేవా నేను దాసుణ్ణి నేను దాసుణ్ణి నేను దాసుని అంటూ నాకు నీ దాస్యాన్ని నీ దాస్యాన్ని అని ఈ విధంగా మన వాళ్ళు ప్రార్థనలు చేసి చేసి ఆ ప్రార్థనలను దేవుడు విని మన్నించి బ్రిటిష్ వాళ్ళ రూపంగా దేవుడు వచ్చి వీళ్ళని దాసులుగా స్వీకరించినాడు అని రాశారు ఆయన స్వామిరావు గారు వీళ్ళ కోరిక తీరింది కాబట్టి అలాగా ఆ అల్పత్వాన్ని అలాగే అతపెట్టుకుంటే అలాగే ఉండి నేను బుద్ధుడను బుద్ధుడను బుద్ధుడును అంటే బుద్ధుడుగానే ఉంటాను నేను అల్పుడను అల్పుడును అంటే అల్పుడుగానే ఉంటాను కాబట్టి ఇటువంటి జ్ఞానము యొక్క పుట్టుక అభిభవము పుట్టుక అభిభవము ఉన్నట్లయితే అల్పజ్ఞత్వము సర్వజ్ఞత్వము ఇత్యాది తారతమ్యములన్నీ కూడా సిద్ధిస్తాయి కానీ జ్ఞాన ఉద్భవ అభిభవములనేవి పరమార్థతత్వము తెలిసిన జ్ఞానికి లేనే లేవు గనుక ఆయన సర్వజ్ఞుడుగానే ఉంటాడు హే యజ్ఞేయాప్యపాఠ్యాని విజ్ఞేయాగ్రయాణా మన్యన్న విజ్ఞేయా లంభ స్త్రీ సుస్మృత ఇక్కడి నుంచి హోమ్ స్ట్రెచ్ ఆరంభమైంది హోమ్ స్ట్రెచ్ అంటారా ఉరం పరిగెత్తే ఇప్పుడు హోమ్ స్ట్రెచ్ అంటారు కదా ఇంకా విన్నింగ్ పోస్ట్ దగ్గరికి వచ్చేసింది అనమాట నైంటీస్లో పడ్డాం అంటే ఇంకా హండ్రెడ్ ఎంతో దూరంలో లేదు సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అది చూడగానే అది బుద్ధికి వెంటనే వచ్చేది కొంచెం డిఫికల్ట్ వర్స్లా అనిపిస్తుంది చూడము ఇక్కడ అగ్రయాణ తహానో పదం ఉన్నది అగ్రయాణము ఆ యానము అది యానము అగ్రానే ఉండే పదంలో ఉండే రేఫను బట్టి అగ్రయాణము అయింది సమాన పదం కాకుండా సవాల్ పదం కాదుగా అగ్ర వేరే పదం యా సమాసంలో ఉన్నా వేరు వేరు పదాలు అయినా కూడా సమాసాల్లో కొన్ని సందర్భాల్లో అవన్నీ లిస్ట్ ఇచ్చారైనా కొన్ని సందర్భాల్లో నకారానికి నత్వం వస్తుంది ఆ రకంగా వచ్చింది అగ్రయాణత అగ్రయాన అన్నది ఆ యాన అనమాట మామూలుగా బౌద్ధ సిద్ధాంతాల్లో మహాయానము కేనయానము వజ్రయానము అని మూడు ఉన్నాయి వాళ్ళు మూడు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అంటే ఈ శూన్యవాదులు క్షిళిక విద్యాల వాదులు వీళ్ళలోనే ఇటువంటి నాన్ ఇంట్లేచర్ ఉంటుంది ఆ వివరాలు నాకు తెలియవు సో మనకి కావలసినది మహాయానము కాదు తీనయానము కాదు వజ్రయానము కాదు అగ్రయాణము కావాలి ఈ అగ్రయాణం వాళ్ళలో లేదండో లేదు ఇది కేవలం ఇక్కడ ఆచార్యులే చెప్తున్నారు అగ్రయాణం గురించి అవతారికి చూద్దాము లౌకికాదీనా క్రమేణ జ్ఞేయత్ అస్తిత్వాశంకా పరమాథత మా భూత్ ఇహ శ్లోకంలో జ్ఞానము జ్ఞానము జ్ఞేయము జ్ఞేయం జ్ఞానం జ్ఞేయం చె విజ్ఞేయం అని చెప్పారు జ్ఞానము అంటే చైతన్యము జ్ఞేయము అంటే త్రివిధము త్రివిధమైన జ్ఞేయము సుశుక్తి అవస్థ అదొకటి జ్ఞేయము జాగ్రత్త అవస్థ జ్ఞేయము స్వప్నావస్థ జ్ఞేయము అని మూడు చెప్పాము సో లౌకికము శుభ్రలౌకికము లోకోత్తరము అది ఆ జ్ఞేయాన్ని అలా వర్ణించారు త్రివిధమైన జ్ఞేయం ఆ వర్ణనంతో చూసేప్పటికీ ఎవరిపిస్తుందంటే ఇలా వర్ణించబడిన ఈ జ్ఞేయము నందు యథార్థత ఉన్నదేమో అస్తిత్వం అది యథార్థంగా ఉన్నది అని ఒక శంక వీరికి కలగచ్చు ఇది ఎలాగంటే సినిమా వచ్చిందనుకోండి నాటిని ఫస్ట్ షో సెకండ్ షో మూడు షోలు ఉన్నాయి అంటే అమ్మ బాబా ఇది చాలా యథార్థము సత్యము అని జను మూడు షోలు వేస్తున్నాడంటే అది సత్యం ఎవడో ఒకడు బుద్ధివంతుడు అనుకున్నాడు అనుకోండి వాడెంత తెలివైనవాడో అలాగే ఈ త్రివిధ జ్ఞేయము ఉన్నదన్నవాడు కూడా అంతే తెలివైనవాడు అంటే తెలివి తక్కువ వాడు అని అర్థం తెలివైన వాడు సో ఈ జ్ఞేయాన్ని త్రివిధము అని ఇలా వర్ణించడాన్ని బట్టి మనకు శంక కలగవచ్చు ఏమని ఈ జ్ఞేయము సత్యము అనే శంక కలగవచ్చు అటువంటి శంక సరికాదు పరమార్థంగా ఉన్నది కాదు అని చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని ఆచార్యులు ఆరంభిస్తున్నారు అంటే ఈ జ్ఞేయంలో కూడా సుశుప్తి గురించి ఎవరికీ సమస్య లేదు సుశుప్తి యథార్థమే అవడో భ్రమపడదు స్వ ఏమీ లేదనే ఒక అనుభవం ఉంటుంది కాబట్టి అది సత్యమా సత్యమానెవడో విచారం కూడా చేయరు ఎందుకంటే ఏమీ లేదు కదా ఏమిటి చేస్తాం అనే ఒక ధోరణి స్వప్నంలో చాలా సమాచారం ఉంది కానీ అది సత్యమా అసత్యమా అనే మీమాంస పెద్ద ఉండదు ఎందుకంటే చాలామంది అది అసత్యమోని స్వీకరిస్తారు కానీ ఈ ప్రపంచం ఎలాంటిదంటే దాన్ని కూడా సత్యంగా స్వీకరించేవాళ్ళు లేకపోలేరు అసలే స్వప్నం అది మిథ్యకి దృష్టాంతంగా భగవంతుడు సృష్టించారని కూడా అనుకుంటారు స్వప్నమే లేకుంటే ఈ మిథ్యకి దృష్టాంతమే లేకుండా పోయింది భగవంతుడు స్వప్నాన్ని ఒక దాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఒక అవస్థని మనం దాన్ని చక్కగా మిథ్యకి దృష్టాంతంగా పెట్టుకోవచ్చు జాగ్రత్తని దేనితో సరిపోల్చి మిథ్యను నిరూపణం చేస్తారు దేనితో సరిపోల్చుతారు అదిగో స్వప్నం సరే ఇంద్రజాలము ఇత్యాదులు ఉన్నాయి కానీ స్వప్నము చాలా లోతైన అనుభవం మనం అనుభవించి ఇదే సరిగ్గా యొక్క అనుభవం యొక్క డైనమిక్స్ ఎలా ఉంటాయో స్వప్నాన భూమి యొక్క డైనమిక్స్ కూడా సరిగ్గా అలాగే ఉంటాయి కాబట్టి పాయింట్ టు పాయింట్ సరిపోల్చి చూసుకోవచ్చు స్వప్నాన్ని జాగ్రత్తతో ఆ రకంగా సరిపోల్చి చూసుకుని స్వప్నము ఎట్టిదో జాగ్రత్త కూడా అట్టిది ఏ ఒక కంక్లూషన్కి రావడానికి మనకి స్వప్నం చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ముందు అసలు స్వప్నం ఇచ్చా అని వీడు అర్థం కానీ ఈ విడ్డూర ప్ర ప్రపంచం ఎట్టిది అంటే స్వప్నముందు కూడా యార్థతని దర్శిస్తారు చాలామంది వాళ్ళ దగ్గర ఈ సిద్ధాంతమే నిలబడదు ఎందుకంటే వాడు దృష్టాంతాన్ని వాడు స్వీకరించరు అటువంటి సిద్ధాంతము సిద్ధాంతాల్లో మీకు పౌరాణికులు ఒకరు మాధ్వులు ఒకరు ఉంటే మీకున్న విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ ప్రసంగం చేసుకున్నాను మాధ్వులు ఏమన్నారంటే మధ్వాజాధ్యులు ఏమన్నారంటే స్వప్నము సత్యము అన్నారు ఇంకే దాంతో ఏమైపోయింది స్వప్నం ఎప్పుడైతే సత్యం అన్నాడో ఆయన అని ఇప్పుడు అర్థమవుతుంది రమ్మన్నా నువ్వు రాయకు ప్రూవ్ చేయి జాగ్రత్త నిత్యాన్ని ప్రూవ్ చేయి చూడు స్వ స్వప్నం సత్యం ప్రూవ్ చేయి చూస్తాను నీ ప్రజ్ఞ చూస్తాను ఇంకేం ప్రూవ్ చేస్తాను ఇది ఒక సమాజంలో ఉన్నటువంటి ఒకనొక సిద్ధాంతం స్వప్నాన్ని సత్యంగా స్వీకరించే సిద్ధాంతం అయితే జాగ్రత్త సత్యమైతే జాగ్రత్తను సృష్టించిన వాడెవడు శ్రీహరి స్వప్నం సత్యమైతే మరి ఆ స్వప్నాన్ని సృష్టించిన వాడెవడు అది శ్రీహరి అంటే అదొక సిద్ధాంతం వాళ్ళకి స్వప్నం సత్యం తర్వాత పౌరాణికులు ఉన్నారు పౌరాణికులంటే విష్ణు పురాణము మత్స్య పురాణము ఇత్యాది ప్రాచీనమైన ప్రామాణికమైన పురాణాలని అధ్యయనం చేసిన వాళ్ళన్న అభిప్రాయం కాదు ఈ స్థల పురాణాల వాళ్ళు ఓ స్థల పురాణం ఒకటి పట్టుకుంటాడు ప్రతి ఊరికి ఓ స్థల పురాణం ఉంటుంది పెద్దమ్మ దేవాలయానికి ఒక స్థల పురాణం ఉంటుంది తర్వాత మరిడమ్మ దేవాలయానికి ఓ స్థల పురాణం ఉంటుంది సరే ఇంకా కాళహస్తికినూ తిరుపతికి ఉండడంలో ఆశ్చర్యమే ఉంటుంది ప్రతి ఊరికి ఒక స్థల పురా ద్రాక్షారామాకి స్థల పురాణం ఉంటుంది ప్రతి ఊరికి స్థల పురాణం ఉంటుంది ఆ స్థల పురాణంలో తప్పనిసరిగా ఒక పెద్ద మనిషికి కళ రావటము ఆ కళలో దేవుడు ఫలాన్ని తోటి ఉన్నాడని దేవుడే కనపడి చెప్పడము అతను వెళ్ళి చూస్తే తీరాలు చూస్తే అక్కడ అది అలాగే ఉండడము అది సత్యము కావడము ఇది స్థల పురాణాలన్నింటిలోనూ మామూలు రొటీన్గా కనపడేటువంటి ఒక సిస్టమ్ కాబట్టి పౌరాణికులు పురాణ దీన్ని స్వప్నాన్ని వాళ్ళు ముఖ్యంగా స్వీకరించడానికి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అంచేతనే వాళ్ళు ఈ వేదాంతం రోజుకి రాదు అంతేకాదు వేదాంతులను కూడా దగ్గరికి రాకుండా చూసుకుంటారు ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి ఉపన్యాసం చెప్తారంటే వాళ్ళు రానివ్వరు ఎందుకంటే వీడి వేదాంతి ఈజ్ ఎ డేంజరస్ గే ఈమవే అంచేత ఈ రెండు సందర్భాలు మినహాయిస్తే ప్రపంచంలో ఎవ్వరూ సత్యాన్ని స్వప్నాన్ని సత్యంగా స్వీకరించరు కాబట్టి సుశుప్తి స్వప్నము ఈ మీకు పేచీ లేదు పేచీ ఎలా జాగ్రత్తలోనే కాబట్టి ఈ జాగ్రత్త దగ్గరకు వచ్చేప్పటికీ అది సత్యమా కాదా కాబట్టి మన విచారమంతా కూడా జాగ్రత్త చుట్టూ ఉంటుంది మనం విచారం చేసేది జాగ్రత్తలోనే విచారం చేసేది విషయం కూడా జాగ్రత్త గురించే కాబట్టి జాగ్రత్త అవస్థలో గురించి విచారం చేస్తూ ఉంటాం మనం మీరేం గమనించాల్సి ఉంటుందంటే ఒక వ్యక్తిగా సంసారిగా మీకు అనేక సమస్యలు ఉన్నాయి అనేక మానవుడు ఎన్నెన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు మీకు అనేక సమస్యలు ఉన్నాయి మీరు ఆ సమస్యలని ఒక పర్టికులర్ దృష్టికోణంతో చూడడం మీరు అభ్యాసం చేయాలి ఏమిటంటే ఈ సమస్య జాగ్రత్త అవస్థలందు మాత్రమే గలదు స్వప్నంలోనూ సుశుక్తిలోనూ లేదు మీరు కోర్టు కేసు ఫైట్ చేస్తున్నారనుకోండి అమంగళం పరిహారం పరిహృతం అమంగళ అమంగళ పరిహారం కాక అలాంటిది అసలు ఉండకూడదు కానీ బై మిస్టేక్ ఏదైనా ఒక దాంట్లో ఇరుక్కున్నారనుకో ఒకప్పుడు మీరు ఇరుక్కు మీరు పెట్టకపోవచ్చు హైదరాబాద్ మీ ఎత్తి మీరు పెట్టచ్చు ఏదో ఏదో ఒకటి అవుతుంది మొత్తానికి అదే సమస్య అలాగే ఉండక్కర్లేదు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎవో సమస్యలు ఉంటాయి జీవితంలో ఏవో సమస్యలు ఉంటాయి గృహ ఛిద్రాలు లేని గృహము లేదు ప్రతి గృహస్థులు ఏవేవో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు గృహస్థులనే అనక్కర్లేదు ఈవేళ రేపు సాధుసంతులు కూడా పెద్ద పెద్ద సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అనేక కోర్టు కేసుల్లో ఇరుక్కుని వీళ్ళు కొన్ని కోర్టు వీళ్ళు వేస్తారు లేదంటే ప్రభుత్వం వాళ్ళు వీళ్ళ మీద వేస్తారు ఏదో మొత్తానికి లిటిగేషన్లో లాయర్స్ కాళ్ళు పట్టుకుంటారు వెళ్ళే మంచి గట్టి లాయర్స్ని వాళ్ళని చూసుకుని వెళ్ళి ఆయన కాళ్ళు కొట్టుకోవాలి మమేవ శరణం మమ్మ అని వెళ్ళి ఒక మంచి లాయర్ కాళ్ళు కొట్టుకోవాలి మరి ఏం చేస్తారు ప్రభుత్వం మీకు ఏదైనా ఒక లీగల్ నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం కాకపోతే మీ దగ్గర శిష్యుడిగా ఉన్నవాడో లేకపోతే ఎవడో ఎవడో మీకు లీగల్ నోటీస్ ఒకటి సర్వ్ చేశారనుకోండి సర్వ్ చేస్తే వెళ్ళి చేయాలి ఒక లాయర్ కాళ్ళు కొట్టుకోవాలి లేదా భగవాన్ అవణ మహర్షి చేసినట్టుకి రమణ మహర్షి శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు రమణ మహర్షి చుట్టూ ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు పది మంది ఆయనేమో కొండ మీద ఉంటే గుహలో ఆయన్ని గుహ కిందకి లాక్కొచ్చి ఆయన చుట్టూ అప్పట్లో ఖాళీగా ఉండేది ల్యాండ్ ఖాళీగా పడి ఉండేది ల్యాండ్ అని అంటారు అలా ఖాళీగా ఉండేది ప్రభుత్వ ల్యాండ్ వాటెవర్ అక్కడ రెండు కుటీరాలు వేసి వారు కొబ్బరాకులతోటి రెండు స్తంభాలు వెళ్ళగలబెట్టి కొబ్బరాకులు వేసి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన దగ్గర వీళ్ళేమో శ్రవణం చేస్తూ ఉండేవారు ఇలపలో భక్తులు వస్తే వాళ్ళకి ఎవరో అమ్మగారు రెండు మెతుకులు వండి పెట్టేవారు ఈ రకంగా బిల్డప్ అయ్యింది ఆయన దగ్గర శిష్యుడిగా ఉండే ఒక ఈ ఆశ్రమం నాదే అని కోర్టులో కేసు వేశారు ఇదంతా నాదే అని కోర్సు వేసేది కేసు వేసిన వెంటనే వాళ్ళు సమ్మన్ ఒకటే ఇస్తారు కోర్టు నోటీస్ వస్తుంది లాయర్ నోటీస్ వస్తుంది లాయర్ నోటీసో కోర్టు నోటీసో ఒక సమ్మన్ వచ్చింది రమణ మహర్షి ఆయన చూసేలా పక్కన పారేస్తారు ఇప్పుడు ఆ జడ్జి బ్రిటిష్ జడ్జి అతను ఈయన గురించి కొంత పాల్ బ్రంటన్ అప్పటికే ఈయన గురించి రాసి ఉండడం అది ఈయన మీద కొంత శ్రద్ధ గలవాడు ఎవరో మహాపురుషుడని తెలుసు చాలా ఆనెస్టీగా ఉండేవారు అప్పట్లో బ్రిటిష్ వాడని ఇండియన్ అని తేడా లేదు ఆనెస్టీ ఉండేది కరప్షన్ ఇంత హై స్థాయిలో ఉండేది కాదేమో బహుశా వాటెవర్ సో ఆయన ఈయన్ని పిలిచాడు మళ్ళీ ఇంకోసారి పిలిపించాడు పిలిపిస్తే నేను రానన్నాను అంటే ఆయన మెసేజ్ పంపించాడు ఎక్స్పార్ట్ జడ్జిమెంట్ వస్తే మీరు మీరు యూ విల్ లూజ్ ఇట్ అని అంటే ఆయన అన్నాడు నేను మళ్ళీ ఆ కొండ గుహలోకి వెళ్ళిపోతాను అంటే ఎవరో చుట్టుకుంటూ ఉన్నవాళ్ళు చెప్పినా ఆయనకు వెళ్ళారు అప్పుడు జడ్జి గారే ఏం చేశాడంటే కోర్టుకు రానక్కర్లేదు అదే ఒక ఇద్దరు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరే వెళ్ళి ఆయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయండి అని పురమాయించాడు వాళ్ళు వచ్చారు వచ్చి మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా అని చెప్పండి నేను అడిగితే ఆయన అందరికీ చెప్తున్నాను మీకు చెప్తున్నానని ఆయన వాళ్ళు అడిగిన రియల్ ఎస్టేట్ లీగల్ క్వశ్చన్స్కి వేదాంత సమాధానాలు చెప్తారా ఈ ఆశ్రమం అంతా మీదే అని మీ సొంతమని మీరు అనుకుంటున్నారా అంటే లేదు నేను అనుకోవట్లేదు ఈ సృష్టిలో ఏది నా సొంతం కాదు అని చెప్తారా ఇప్పుడు లీగల్ లీగల్గా క్వశ్చన్ ఇది జవాదారు ఏం నేర్చుకుంటాడు అయన అలాగే చెప్తారు ఆయన మీద రియల్ ఎస్టేట్ దావా వేశాడు కేసు మీకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే మీరు దీన్ని వెకేట్ చేయాల్సి ఉంటుంది మీకేమైనా అభ్యంతరం అన్నా నాకే అభ్యంతరమో లేదు వెకేట్ ఎప్పుడు చేయమంటే అప్పుడు ఇదిగో నా పంచపాత్ర నా ఉత్తర నా అంగోటి పట్టుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళిపోతారంటే అప్పుడు దేవుడు ఎక్కడికి ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను మీకు ఎక్స్పర్ట్ జడ్జికుండా మీకు వ్యతిరేకంగా ఇవ్వడానికి అభ్యంతరం ఏమంటే నాకేమో అభ్యంతరం లేదు ఈ ల్యాండ్ అంతా ఆయన అంటున్నాడు ఆయన తీసి చూసుకుంటాం ఉంటా లేదు ఆయన తీసి ఆయన మీద మీరు ఎవరైనా వ్యతిరేకంగా చెప్తారంటే ఏమి చెప్పను వ్యతిరేకంగా ఏమీ చెప్పడానికి లేదు ఆయన కూడా ఆత్మస్వరూపుడే అని చెప్పాడు ఇది ఆ జడ్జి కేసు కొట్టేశాడు డిస్మిస్ చేశాడు ఎవిడెన్స్ని ఎగ్జామిన్ చేసి ఈయన తరఫున ఎవడూ చెప్పేవాడు లేడు there no nobody to represent on his behalf he did not appear he did not take a legal counsel in that judge he himself examined his case court and therefore up to that ashram sthanam alagundhi kabatte so jagradu sadhu santulu kuda velli lawyers <laughs> call putukune kaalani whatever na point evadutunte manushiki ఏ సమస్యగలదో ఆ సమస్య కేవలము జాగ్రత్త మాత్రమే ఉంటుంది మీరు అది గమనించాలి ఆ సమస్య ఎంత జటిలమైనదైనా ఎంతటి దుఃఖాన్ని కలిగించేదైనా మీరు ఎప్పుడైతే నిద్రపోతారో అప్పుడు ఆల్టుగెదర్ పూర్తిగా ఆ సమస్య నుంచి విముక్తులైపోతారు ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే ఫోర్త్ డిగ్రీ క్యాన్సర్తో బాధపడుతున్నవాడు కూడా నిద్ర పట్టగానే హీజ్ నోమోర్ ఎ పేషెంట్ ఈ సత్యాన్ని గుర్తించాలి దీని మీరు కాంటంపులేట్ చేయాలి బికాజ్ ఇట్ హ్యాజ్ వెరీ నార్మస్ ఇంప్లికేషన్ దాన్ని మీరు ఆలోచించగలిగితే ఎంతటి కఠిన సమస్య అయినా కూడా నిద్రలోకి వెళ్ళగానే అది అది దాని గురించి దాని నుంచి మీరు విముక్తులైపోతారు తర్వాత జాగ్రత్త అవస్థలో మీరు సప్రాణులు సచేతనులు అంటే ప్రాణశక్తి ఉన్నది విజ్ఞానశక్తి ఉన్నది కానీ స్వప్ నిద్రావస్థలో మీ మీరు సప్రాణులే కానీ అచేతనులుగా అంటే విజ్ఞాన శక్తి లేకుండా మీరు పడి ఉంటారు కాబట్టి అప్పుడు విజ్ఞానశక్తి ఉన్నప్పుడు మీరున్నారు విజ్ఞానశక్తి లేనప్పుడు కూడా మీరున్నారు కాబట్టి మీ స్వరూపము ఈ విజ్ఞాన శక్తికి ప్రాణశక్తికి అతీతంగా ఆ రెండు శక్తులకి మూలస్రోతస్సు అయ్యుండి కూడా ఆ రెండింటికి అతీతమైనటువంటి ఏ పరమాత్మ ఆత్మచైతన్యంగలదో అది మీ స్వరూపము దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది కేవలము తెలుసుకునుట అనే శక్తి జాగ్రత్త అవస్థ యొక్క ప్రత్యేకత ఆ శక్తి కారణంగా మీరు తెలుసుకుంటున్నదే జాగ్రత్త ప్రపంచం మీరు అనుభవించే దుఃఖాలు సుఖాలు సమస్యలు అన్నీ కూడా ఆ తెలియబడే దృశ్య ప్రపంచంలో అంతర్గతంగానే ఉంటాయి మీరు ఎప్పుడైతే జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకోవడం మానేస్తారో అంటే ఆ విజ్ఞాన శక్తిని ఆపరేట్ చేయడం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మీ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా అంతర్ధానం అయిపోతాయి కాబట్టి ఈ సమస్యల యొక్క స్ట్రెంగ్త్ ఎంతటిది వాటి యథార్థత ఎంతటిది మీరు దాన్ని భావిస్తే ఉంది భావించడం ఏ క్షణంలో మీరు భావించడం మానేస్తే ఆ క్షణంలోనే అంతర్ధానం అయిపోతుంది అది కాబట్టి మీ మనస్సు యొక్క స్పందన తప్ప దాంట్లో మరింక ఏమీ స్ట్రెంగ్త్ లేదు అది చాలా ఫ్లింజీ బేసిస్ మీద నిలబడి ఉన్నది సమస్య మీరు ఆ బేసిస్ ఫ్లిమ్జీ అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే అది దాని శక్తిని కోల్పోతుంది స్పందనలు ఏవో ఉంటాయి మీరు చేయాల్సిన కర్తవ్యాలు ఏవో ఉంటాయి అవి అవుతూ ఉంటాయి మీరేమీ కర్త కానే కాదు వాస్తవంగా కానీ మనస్సు మీద ఉండే పెనుభారం ఏదైతే కలదో వ్యాగరణ వ్యవస్థలోని సమస్యల యొక్క పెను భారము అది కేవలము వివేకం చేత దూరము చాలా సరళమైన విషయమే ఇంత ఎందుకు చెప్పానంటే జ్ఞేయము త్రివిధము ఇత్యాదిగా మనం వ్యాఖ్యానం చేసి ఉన్నాం కనుక దానిని బట్టి జ్ఞేయము సత్యము అని అనుకునిట యథార్థము కాదు అసత్యము కాదు జ్ఞేయము సత్యము కాదు అని ఆ శంక కలగకూడదు జ్ఞేయం సత్యమేమో అనే శంక కలుగకూడదు అనే అభిప్రాయంతో ఈ శ్లోకం వస్తోంది అనే అవతారిక హేయ జ్ఞేయ ఆప్య పాఠ్యాన్ని నాలుగున్నాయి హేయాని చ ౌకికాదీని త్రీని హేయములు ఆ జ్ఞేయములు ఆప్యములు పాక్యములు నాలుగు ఉన్నాయండి హేయములు అంటే విడువదగినవి విడువదగినవి విడిచిపెట్టదగినవి అవి ఎవరో తెలుసిన లౌకికాదీని త్రీని అంటే జాగ్రత్త స్వప్నము సుశుక్తి అంటే జాగ్రత్తవస్థ ఏ నాణత్వాన్ని దాంట్లో ఈ నాణాలో తర్వాత కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అనే ఆపోజిట్స్ని తర్వాత సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనే మౌలికమైనటువంటి డివిజన్ని మన ముందు ఉంచుతుందో అదంతా కూడా అసత్యము మిథ్య అని గుర్తించుటయే దానిని విడిచిపెట్టుట దానిని విడిచిపెట్టుట అంటే ఇలాగ షేక్ ఆఫ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి అది సత్యము కాదు అని గుర్తించుటే షేకాఫ్ ఇప్పుడు రజ్జు సర్పాన్ని విడిచిపెట్టవా ఇంకా పాము గోళం విడిచిపెట్టు అంటే అర్థం ఏమిటి అక్కడ పామే లేదు అని తెలుసుకో అనే కాబట్టి లౌకికాని లౌకికాదీని త్రీని ఈ మూడింటిని విడిచిపెట్టవలెము హేయాని అంటే వాటి ఎందు సత్యత్వ బుద్ధిని నిషేధించవలెము మూడన మూడని ఉరికే మాటవర్సకి చెప్తారు అవస్థలు మూడింటిని కలిపి లెక్క పెట్టి చెప్తున్నారు లెక్క పెడుతున్నారు కనుక మనం ఫోకస్ చేయాల్సింది జాగ్రత్త ఒక్కటే ఎందుకంటే స్వప్నాన్ని గురించి మనకి వెంగలేదు కదా అయితే మీరు ఆ పౌరాణికులు అని రెండు సిద్ధ రెండు చెప్పాను కదా దాంట్లో మీరు పడకూడదు దాంట్లో మీరు పడితే స్వప్నాన్ని కూడా మీరు పని పెట్టుకుని నిషేధించడం ఇంకో కొత్త పని నెత్తిమీద వేసుకున్నట్టు స్వప్నాన్ని నిషేధించడం కూడా ఇదో పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వీడు స్వప్నం కూడా సత్యం అనుకుంటూ ఉంటారు ఫార్చునేట్లీ మనకు ఆ ఇబ్బంది లేదు మనం జాగ్రత్త అవస్థ మటుకు టేక్ కేర్ చేసినట్లయితే సరిపడుతుంది కా దాన్ని అదే అసత్యము అని బుద్ధితో నిరాకరించవలేము అవని అయితే దీన్ని ఎలా అర్థం చేసుకునే పద్ధతి ఏమిటంటే మనము జీవితంలో జాగ్రత్త చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు అంత ప్రాముఖ్యము అది ఇచ్చుటకు అర్హత గలది ఏనా అని ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి మీరు జాగ్రత్త అవస్థ అని అన్నారో అది అది అది దేని నుంచి ఉత్పన్నమవుతోంది అంటే అయాం అహమస్మి అనే అనుభవంతో అను అనుభవం ఉద్బుద్ధమై ఆ అనుభవమే విస్తరించి వికసించి జాగ్రత్త ప్రపంచంగా భాషిస్తూ ఉంటుంది అంటే మీరు నిద్ర లేవాలి అహమస్మి అనే అనుభవం కలగాలి అప్పుడే మీకు జాగ్రత్త ప్రపంచం ఉంటుంది మీరు నిద్ర లే లేవకుండా అహమస్మి అనే అనుభవం కలుగకుండా ఉన్నట్లయితే మీకు జాగ్రత్త ప్రపంచం యొక్క ఉనికియే లేదు కాబట్టి మీరేం చేయాలంటే ఆ జాగ్రత్ ప్రపంచము సత్యము అని దాని వెంట పరుగులు తీస్తూ ఆ రాగద్వేషాలతో కొట్టుకుపోతూ ఉంటే దానికి పరిష్కారం అన్నిటికీ ఉండదు మీరేం చేయాలంటే జాగ్రత్ ప్రపంచము యొక్క వికాసానికి మూలంలో ఏ అహమస్మి అనుభవము ఆ అహమస్మి అనుభవాన్ని పరిశీలించటం ఆరంభించాలి బీది అయామ్ అయామ్ అయామ్ యు బీది అయామ్ సో మచ్ టిల్ సచ్ పాయింట్ దట్ the mind ద మైండ్ బికమ్స్ Mind అయా మైండ్ అహమస్మి mind మారిపోతుంది మైండ్ ఇంకా వేరే మైండ్ ఏమి ఉండదు అహమస్మి రూపంగానే ఉండిపోతుంది మైండ్ సో టు దట్ లెవెల్ మీరు అహమస్మి అనే అనుభవాన్ని దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి నిరంతరంగా అహమస్మి అనే అనుభవాన్ని సాక్షిగా దర్శిస్తూ ఆ అనుభవంలో నిలిచి ఉండాలి అప్పుడు ఏమిటవుతుందో తెలుసునండి ఈ జాగ్రత్త ప్రపంచం ఇది ఆబ్జెక్టివ్ వరల్డ్ నేను సబ్జెక్ట్ అనేది దట్ ఈస్ ది పర్సనాలిటీ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ని మీరు నిరంతరము సాక్షిభావంతో ఎప్పుడైతే పరిశీలిస్తారో అప్పుడు ఏమిటవుతుందంటే ఆ వ్యక్తిత్వము సాక్షిత్వంలో విలీనం అవుతుంది మిగిలి ఉండదు జాగ్రత్త ప్రపంచం కంటే భిన్నంగా నిలబడి జాగ్రత్త ప్రపంచాన్ని దర్శిస్తూ ఉండే ఏ అహంకారం ఉంటుందో అది నిరంతరము సాక్షిభావంతో మీరు పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆ సాక్షిభావమునందు విలీనమవుతుంది ఆ సాక్షిభావము విట్నెసింగ్ అవేర్నెస్ ఇంకెప్పుడైతే విట్నెస్డ్ వచ్చి విలీనమైపోయిందో ఇంకా దానికి విట్నెసింగ్ అనే స్టేటస్ కూడా పోయి అది శుద్ధ చైతన్యమునందు విలీనమవుతుంది ఆ శుద్ధ చైతన్యము శుద్ధ సత్తు నందు విలీనము అక్రమం మీరు గమనించారండి నానాత్మ విశిష్టమైన జగత్తు అహమస్మిలో విలీనమవుతుంది అహమస్మి సాక్షిభావముందు సాక్షిభావము శుద్ధ చైతన్యమునందు శుద్ధ చైతన్యము శుద్ధ సత్ నందు విలీనమవుతుంది ఈ రకంగా విలీనము అవడం వల్ల మీకు జాగ్రత్త ప్రపంచంలో ఏ వ్యక్తిత్వము గలదో ఆ వ్యక్తిత్వానికి హాని ఏమీ కలుగదు మీరు మళ్ళీ ఆ సద్రూపం నుంచి చిత్తుగా సచ్చిత్తుగా సచ్చిత్తు సాక్షిగా ఉన్నప్పుడు ఆ సాక్ష్య రూపంగా ఆ వ్యక్తిత్వము నిలిచే ఆ వ్యక్తిత్వము అది మాయమైపోతుందేమో అంటే ఇప్పుడు వీడికి కార్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్కి దెబ్బ తగిలిందనుకోండి నా భార్య నా కొడుకు నా కూతురు నా ఆస్తి ఇవన్నీ మరిచిపోయి ముద్ద కింద తయారు ఒక శుద్ధ పప్పు ముద్దలా ఉంటాడు అలా అయిపోతాడని మీరు అనుకోద్దు అలాగేమైపోడు ఆ వ్యక్తిత్వము అది ఏదో బ్రెయిన్ సెల్స్కి డ్యామేజ్ అయ్యి మరిచిపోయినట్టుగా ఏం మరిచిపోతాడని దానివల్ల కుటుంబానికి హానిని అలా మీరేం భయపడాల్సిందేం లేదు ఆ వ్యక్తిత్వము ఇప్పుడు సినిమా తెర మీద ఉండే వ్యక్తిత్వం అదే మాయమైపోదు అలా ఉంటుంది అది ఉన్నా అదేమో యథార్థం అయిపోదు ఉన్నంత మాత్రాన్ని ఉన్నట్టు కనపడినంత మాత్రాన్ని యథార్థమైపోదు అలాగే మీరు ఎప్పుడైతే సాక్షిరూపంగా నిలిచి ఉంటారో ఈ వ్యక్తిత్వము వినాశాన్ని పొందదు అది మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు అది ప్రకటన కానీ ఆ వ్యక్తిత్వము మిమ్మల్ని సీమితము చేయలేదు పరిచ్ఛన్నము చేయలేదు మీరు అపరిచ్ఛిన్నమైన ఆత్మచైతన్య రూపంగానే నిలిచి ఉంటారు కాబట్టి ఆ లిమిటే లిమిటేషన్ కలిగించేటువంటి సామర్థ్యం ఆ వ్యక్తిత్వానికి తొలగిపోతుంది అంటే ఫా ఫాదర్ అనే ఫాదర్ అనే ఒక స్టేటస్లో ఉంటాడు కానీ అది సత్యము కాదు కాల్పనికము అని వీరికి తెలుసుకోవడం బట్ ఇట్ బి ఇంక ఇప్పుడు అది కాల్పనికము అని తెలిసిన తరువాత దానిని ఇంకా పని కట్టుకుని నిరాకరించాల్సిందేముంది అది ఆల్రెడీ తిరస్కరింపబడినట్టే ఉంటుంది కనుక దీనివల్ల లౌకిక చిన్న చిన్న వ్యవహారం ఏదైతే దేహధారణ కోసం చేసే వ్యవహారం ఏదైతే ఉంటుందో దానికి భంగము కలగదు ఆటంకము కలగదు కనుక ఆ విధంగా జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని మనిషి అనుభవానికి తెచ్చుకోవాలి హేయాని లౌకికాదీని త్రీని వాటిని విడిచిపెట్టేయమన్నారు జాగరితస్వప్నసు సో జాగరిత స్వప్న సుషుప్తములను తిరస్కరించవలెను ఎలా తిరస్కరించాలి దానికి పద్ధతి ఏమిటంటే అన్యసత్వేన రజ్జ్వా సర్పవత్ హాతవ్యానిర్థ నేను సరిగ్గా చదవలేదు అది జాగరిత సుమలేమో జాగరిత స్వప్న సుషుప్తాని ఆత్మని అసత్వేనా ఈ జాగరిత స్వప్న సుషుప్తములు ఆత్మస్వ చైతన్యమునందు భాషిస్తున్నాయే కానీ ఎప్పుడూ లేవు ఆత్మని అసత్వేన అదే కదా ఇప్పుడు జాగరితావస్థలో అనుభవానికి వచ్చేటువంటి ఈ సమస్యలు దుఃఖములు ఇవన్నీ కూడా నిద్రపోతూనే అవి తిరస్కరింపబడుతుంది కాబట్టి ఆత్మ చైతన్యములం ఈ మూడు అవస్థలు అలా రొటేట్ అవుతూ ఉంటాయి ఎలా అయితే పొగలు సంధ్య రాత్రి అనే సీక్వెన్స్ అలా రొటేట్ అవుతూ ఉంటుంది పొగల నుంచి సంధ్య సంధ్య నుండి రాత్రి మళ్ళీ సంధ్య పొగలు సంధ్య రాత్రి అలా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ అవస్థలు ఇవి రొటేట్ అవుతూ ఉన్న సూర్యుని సూర్యుని వల్లనే ఈ అవస్థలు ప్రకాశిస్తూ కానీ సూర్యునకు వ్యవస్థలు సంక్రమించాలి అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు అలా రొటేట్ అవుతూ ఉంటాయి పడుకుంటాం మళ్ళీ నిద్రలేస్తాం మళ్ళీ నిద్ర పడుకో నిద్ర స్లీపు దెన్ వేకప్ దెన్ సమ్టైమ్స్ డ్రీమ్ అలా రొటేట్ అవుతూ ఉంటాయి వాటితోటి మమేకం కాకుండా వాటిని సాక్షిరూపంగా దర్శించటం పని కట్టుకుని అభ్యసించాలి దాన్ని అలా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటాం అభ్యసించాలి ఉదాహరణకు నిద్రలేసుకొని చక్కగా ఈశ్వరుని ప్రార్థించి సరే ఈ జాగ్రత్త అవస్థ ఆరంభమైనది ఇంతవరకు సుషుప్తి అనే అవస్థ నడిచింది ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఆరంభమైనది నాకు కాదు మనస్సు నా స్వరూపంలో ఆరంభం కాలేదు మనస్సులో ఆరంభమైంది మనస్సు నిద్రపోయింది మనస్సు నిద్రలేచింది అని ఆ విధంగా గుర్తు చేసుకుని అప్పుడు జాగ్రత్త అవస్థలోకి ప్రవేశించారు అలాగా ఏ సందర్భమైనా చూసుకుని దాన్ని తిరస్కరించటం అభ్యాసం చేయాలి అసత్వేనా అంటే రైకాలిక అభావ ప్రతియోగివేనా మూడు కాలముల ఎందు కూడా ఈ అవస్థ లేదు అంటే నిన్నటి జాగ్రత్త అవస్థ సత్యం కాదు ఈరోజు జాగ్రత్త అవస్థ సత్యం కాబోదు రేపటి జాగ్రత్త అవస్థ కూడా సత్యము కాబోదు నిన్న ఇవాళ రేపు అనేటువంటి విభాగము కూడా కల్పితుంది ఎలాగంటే రజ్వాం సర్పవత్ హాతవ్యాని అర్థ రజ్జువునందు సర్పం భాసిస్తుంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆ సర్పాన్ని గురించి ఏం చేయాలి దాన్ని కొరతో కొట్టాలా లేక పుష్ప పాలు పోసి పూజ చేయాలా చేయాలా ఏం చేయాలి అవి ఏమీ హాతవ్యా ఆ సర్పము మిథ్యాని తెలుసుకున్న ద్వారా తెలుసుకోవడం ద్వారా దానిని రోషిపుత్సవలను నిషేధించవచ్చు నేను ఒక ఆయన ఏదో పురాణం మీద చెప్తున్నా ఇప్పుడు పురాణం చెప్పిన వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేస్తారు అనవసరపు వేషాలు వేసి పబ్లిక్కి ఒక రాంగ్ నోషంని క్రియేట్ చేస్తారు ఆయన పురాణం చెప్తున్నాడు పెద్ద గద్దీ మీద కూర్చుంటాడు ఆ గద్దీకి ఏవేవో అలంకారాలు భక్తులకు మీరు హాఫ్ ఏ ఇస్తే వాళ్ళు దాన్ని పెద్ద మహారాజా అధిరాజ అలంకారాలన్నీ చేసి అలాంటిది ఇంకా వాళ్ళని పని కట్టుకుని ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళు ఎంతటి అలంకారం చేస్తారో చెప్పనలా కాదు అలంకారాలు ఎనీవే ఆయన అలంకారం ఏంటంటే ఇక్కడ ఆదిశేషుడు బొమ్మ సరిగ్గా ఈ నెత్తి ఉంది ఆదిశేషుడు బొమ్మ ఇంకేమీ లేదు మరి అడుగునే ఉందో నాకేం కనపడలేదు ఈ బొమ్మ మాత్రం చాలా గంభీరంగా డ్రామాటిక్గా త్రీ డైమెన్షన్లలో పడగలే పడగలం ఒక పదిహేను పదహారు పొడగలు ఇలాగ విస్తరించి ఆదిశేషుడు బాగుంటుంది ఆయన దాని మీద కూర్చుని ఉన్నాడు కూర్చుని చెప్తున్నాడు ఎందుకని అనవసరం కదండి ఈ పాములు అవి అంటే మనిషి మనస్సులో భయం అనేది ఎప్పుడూ గూడు కట్టుకుని ఉంటుందని ఆ భయానికి ప్రతీక ఈ పాము చెప్పడం కోసం నేను చెప్పాను కాబట్టి రజ్జు కదా రజ్జు కదా వాళ్ళ విచారమంతా రజ్జు కాబట్టి రజ్జు సర్పవతో కాబట్టి ఈ పావు భ్రమ పాములు ఏమీ లేవు ఇంత పాములు ఎక్కడి నుంచి వస్తాయి ఈ నగరాలన్నీ పెరిగిపోతే పావులు ఎక్కడి నుంచి వస్తాయి ఉన్న పాములన్నీ పోయాయి ఇంకేం పావులు ఒకటి ఊరిచే ఇంకా పాము గురించి అలాగ అదే పనిగా స్మరించు కూర్చోవడం అనవసరం అని నా ఎనీవే రజ్వాం సర్పలతో హాతవ్యాన్ని త్యర్థ సో మిథ్యా సర్పాన్ని ఈ జాగ్రత్త వ్యవస్థ మిథ్యజని తిరస్కరించడము నేర్చుకోండి హేయ ఇక రెండోదేమిటి జ్ఞేయ తెలుసుకోండి ఏమిటి తెలుసుకోవాలి జ్ఞేయమిహా చతుష్కోటి వర్జితం పరమార్థతత్వం నాలుగు కోటులు లేని పరమార్థతత్వాన్ని మీరు తెలుసుకోండి అస్థి నాస్తి అస్థి నాస్తి నాస్తి నాస్తి అనే నాలుగు వర్గములు ఉన్నాయి నాలుగు సిద్ధాంతాలు ఈ నాలుగు కూడా మానవుని మస్తిష్కం చేత కల్పితములే తప్ప ఆత్మతత్వాన్ని ఏ రూపంగానూ మీరు వర్ణించట శక్యము కాదు కాబట్టి ఈ చతుష్కోటి వర్జితమైన అంటే ఆధునిక దృష్టితో చెప్పాలంటే శైవులు వైష్ణవులు గానపత్యులు సౌరులు శాక్తేయులు అని ఇలాగే ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం బాబావాదులు ఆ అవధూతవాదులు దత్తాత్రేయవాదులు అంటూ ఈ రకంగా అయ్యప్పవాదులు ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని ఆరాధనా పద్ధతులు ఎన్ని మతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మస్వరూపములందు యథార్థముగా లేవు అని తెలుసుకోలేదు అనర్థంగా చతుష్కోటి వర్జితం ఎందుకంటే గౌడపాదాచార్యులు ఉన్న కాలము అది దార్శనికుల కాలం అది అప్పుడు దార్శనికులు సమాజంలో దృఢంగా ఉండేవారు అంటే ఆయన చెప్పాడు దాన్ని ఈ కాలానికి వర్తించాలండి ఇప్పుడు దార్శనికులు ఎవరు ఉన్నారు దార్శనికులు అనే ప్రసక్తే లేదు ఇప్పుడు ఎంతసేపు పౌరాణికులే ఉన్నారు కనుక వివిధ పురాణాలకి సంబంధించి వివిధ మతములు వివిధ ఆరాధనా పద్ధతులు వివిధ ఉపాసనలు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆత్మస్వరూపమునందు లేవు అని తెలుసుకున్న వాళ్ళము అది అది తెలుసుకోవాల్సినటువంటి విషయం